హదీఫ్ కంఠస్థం కాంపిటీషన్ రమదాన్ పద్నాలుగు వందల నలభై రెండు హదీఫ్ నంబర్ ఆరు ఫాబు అహదు ఎవరైనా అతనితో తిట్లకు గొడవకు దిగితే నేను ఉపవాసంతో ఉన్నాను అని చెప్పాలి ఇక్కడి వరకు మీరు విన్న నాలుగు ఐదు ఆరు ఈ మూడు హదీసులు మీ సౌలభ్యానికి ఇలా మూడు భాగాలు చేయడం జరిగింది వాస్తవానికి సహై బుహారీలో ఒకే చోట ఈ హదీసు ఉంది ఉల్లేఖించిన వారు అబూహురైరీ అల్లాహు అను